యూనిట్ నైన్ లెసన్ థర్టీ ఫైవ్ ఓన్లీ స్టార్ట్ ఏమండి మీరు ఎంతమంది అన్నదమ్ములు ముగ్గురం అన్నలు లేరు నేనే పెద్దవాణ్ణి నాకు ఇద్దరు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళున్నారా అక్కలు లేరండి ఇద్దరు చెల్లెళ్ళు మీ చెల్లెళ్ళు ఇక్కడే ఉన్నారా ఒక చెల్లెలు ఇక్కడ లేదు విజయవాడలో మా బాబాయి గారింట్లో ఉన్నది మీ బాబాయి గారికి పిల్లలు లేరా మగపిల్లలు ఉన్నారండి ఆడపిల్లలు లేరు బాబాయి గారంటే ఎవరు మీ నాన్నగారి తమ్ముడా కాదండి మా పిన్ని గారి భర్త లిజన్ అండ్ రిపీట్ స్టార్ట్ ఏమండి మీరు ఎంతమంది అన్నదమ్ములు ఏమండి మీరు ఎంతమంది అన్నదమ్ములు ముగ్గురం ముగ్గురం అన్నలు లేరు అన్నలు లేరు నేనే పెద్దవాణ్ణి నేనే పెద్దవాణ్ణి నాకు ఇద్దరు తమ్ముళ్ళు నాకు ఇద్దరు తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఉన్నారా అక్క ఉన్నారా అక్కలు లేరండి అక్కలు లేరండి ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు మీ చెల్లెళ్ళు ఎక్కడే ఉన్నారా మీ చెల్లెళ్ళు ఇక్కడే ఉన్నారా ఒక చెల్లెలు ఇక్కడ లేదు ఒక చెల్లెలు ఇక్కడ లేదు విజయవాడలో మా బాబాయి గారింట్లో ఉన్నది విజయవాడలో మా బాబాయి గారింట్లో ఉన్నది గారికి పిల్లలు లేరాయి గారికి మగపిల్లలు ఉన్నారండి ఆడపిల్లలు లేరు మగపిల్లలు ఉన్నారండి ఆడపిల్లలు లేరు బాబాయి గారంటే ఎవరు బాబాయి గారంటే ఎవరు మీ నాన్నగారి తమ్ముడా మీ నాన్నగారి తమ్ముడా కాదండి మా పిన్ని గారి భర్త కాదండి మా పిన్ని గారి భర్త డ్రిల్స్ బిల్డప్ డ్రిల్ స్టార్ట్ అక్క జిల్లెళ్ళు అక్క జిల్లెళ్ళు ఎంత మంది ఎంత మంది అక్క జిల్లెళ్ళు ఎంతమంది అక్క జల్లెళ్ళు మీరు మీరు ఎంత మంది అక్క జిల్లెళ్ళు మీరు ఎంతమంది అక్కజెల్లెళ్ళు ఏమండి ఏమండి మీరు ఎంతమంది అక్కజెల్లెళ్ళు ఏమండి మీరు ఎంతమంది అక్కజెల్లెళ్ళు లేరు లేరు పిల్లలు పిల్లలు లేరు పిల్లలు లేరు ఆడా బాబాయి మా బాబాయి గారికి ఆడపిల్లలు లేరు మా బాబాయి గారికి ఆడపిల్లలు లేరు పెదనాన్నగారింట్లో ఉన్నది మా మా పెదనాన్న గారింట్లో ఉన్నది మా పెదనాన్న గారింట్లో ఉన్నది గుంటూరులో గుంటూరులో మా పెదనాన్న గారింట్లో ఉన్నది గుంటూరులో మా పెదనాన్న గారింట్లో ఉన్నది ఆమె ఆమె గుంటూరులో మా పెదనాన్న గారింట్లో ఉన్నది ఆమె గుంటూరులో మా పెదనాన్న మా ఉన్నదిట్యూషన్ ఇంట్లో ఉన్నది సుమ చెల్లెలు ఇంట్లో ఉన్నది లక్ష్మి లక్ష్మి చెల్లెలు ఇంట్లో ఉన్నది మా చెల్లెళ్ళు మా బాబాయి గారింట్లో ఉన్నారు రమా సుమా మా బాబాయి గారింట్లో ఉన్నారు మీ వదిన మా అక్కయ్య మీ వదిన మా అక్కయ్య మా బాబాయి గారింట్లో ఉన్నారు మా అన్నయ్య మా తమ్ముడు మా అన్నయ్య మా తమ్ముడు మా బాబాయ్ గారింట్లో ఉన్నారు మా తమ్ముడు మా చెల్లెలు మా తమ్ముడు మా చెల్లెలు మా బాబాయ్ గారింట్లో ఉన్నారు రెస్పాన్స్ డ్రిల్ సీత లేదు లేదు ఇంట్లో మీ లేదు మీ చె మైసూర్లో లేదు మీ పిల్లలు ఇంట్లో ఉన్నారా మీ విద్యార్థులు క్లాస్లో ఉన్నారా మా విద్యార్థులు క్లాస్లో లేరు మైసూర్లో ఉన్నారా రవి రఘు మైసూర్లో లేరు మీ నాన్నగారు అమ్మగారు ఇంట్లో ఉన్నారా మా నాన్నగారు అమ్మగారు ఇంట్లో లేరు మీ కాలేజీలో ఉన్నాడు గోపి ఇంట్లో ఉన్నాడా క్లాసు గోపి ఇంట్లో లేడు క్లాసులో ఉన్నాడు శర్మగారు ఇంట్లో ఉన్నారా కాలేజీలో ఉన్నారు మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా గుంటూరు మా అమ్మగారు ఇంట్లో లేరు గుంటూరులో ఉన్నారు మీ చెల్లెలు మైసూరులో ఉన్నారా బెంగళూరు మా చెల్లెలు మైసూర్లో లేదు బెంగళూరులో ఉన్నది మీ తమ్ముళ్ళు ఆగదిలో గదిలో ఉన్నారా మా తమ్ముళ్ళు ఆ గదిలో లేరు ఈ గదిలో ఉన్నారు సంచిలో ఆ పుస్తకాలు పెట్టెలో లేవు సంచిలో ట్రాన్స్ఫర్మేషన్ మీ ఇంట్లో మా తమ్ముడు లేడు ఇక్కడ లక్ష్మి ఉన్నది ఇక్కడ లక్ష్మి లేదు సరళ చెల్లెళ్ళు మా క్లాసులో ఉన్నారు సరళ చెల్లెళ్ళు మా క్లాసులో లేరు నా పుస్తకాలు నా పుస్తకాలు నీ గదిలో లేవు మా అక్కయ్య ఇంట్లో ఉన్నది మా అక్కయ్యలు ఇంట్లో ఉన్నారు మా అమ్మాయి కాలేజీలో ఉన్నది మా అమ్మాయిలు కాలేజీలో ఉన్నారు చెల్లెలు మైసూర్లో ఉన్నది మైసూర్ లో ఉన్నారు మా తమ్ముడు మద్రాసులో ఉన్నాడు మా తమ్ముళ్ళు మద్రాసు ఉన్నారు మా స్నేహితుడు కాలేజీలో ఉన్నాడు మా స్నేహితులు ఉన్నారు గోపి ఇంట్లో ఉన్నాడు సరళ ఇంట్లో ఉన్నది గోపి సరళ ఇంట్లో ఉన్నారు మా అమ్మ గుంటూరులో ఉన్నది మా నాన్నగారు గుంటూరులో ఉన్నారు మా అమ్మ నాన్నగారు గుంటూరులో ఉన్నారు మా తమ్ముడు కాలేజీలో ఉన్నాడు మా చెల్లెలు కాలేజీలో ఉన్నది మా తమ్ముడు కాలేజీలో ఉన్నారు సరళ క్లాసులో ఉన్నది రవి క్లాసులో ఉన్నాడు సరళ రవి క్లాసులో ఉన్నారు